ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మృదు నైపుణ్యాలు అనే భాగంలో ఈ అంశాలు ఏమేమి ఉన్నాయని మనం గత కొన్ని వీడియోస్లో చెప్పుకుంటూ ఉన్నాం ఇవాళ ప్రధానమైనటువంటి ఐదు ఒకసారి మాత్రం ముందు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను కమ్యూనికేషన్ భావ్యక్తీకరణ నీ మనసులో ఉన్నటువంటి భావాలను ఇతరులు చెప్పగలగటం చాలా ముఖ్యమైంది ఆ నైపుణ్యం ఉన్నటువంటి వాడికి తిరుగులేదు ఎక్కడున్నా ది స్కై ఈజ్ ది లిమిట్ అంటారు అనమాట ఆకాశమే హద్దువాళ్ళు ఎగరటానికి అనేది కాబట్టి దాన్ని గుర్తించి అన్ని దేశాల్లో అన్ని కంపెనీల్లో అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి ముఖ్యం అనుకుంటున్నారు తర్వాతది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవటం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంచటం లీడర్షిప్ క్వాలిటీసు ఇట్లాంటివన్నీ చాలా ముఖ్యమైనవి అంతగా ముఖ్యం కాకపోయినా నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయని తెలుసుకోవటం అవసరమైనటువంటివి ఇంగ్లీష్ స్కిల్ కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడటానికే భయపడుతూ ఉంటారు చదువుతారు అర్థం చేసుకుంటారు అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు అట్లా కాకుండా ఇంగ్లీష్ భాష దాన్ని గురించి నేర్చుకోవటం అనేది ఒకటి తర్వాత ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అంటే కొత్త విషయం కనిపెట్టడం ఇంతవరకు లేనటువంటి దాన్ని కనిపెట్టడం ఈ మధ్య చూస్తున్నాం ఒక పాఠశాల విద్యార్థి సైకిల్ మీద నుంచి కింద పడితే ఓపెన్ అయ్యేటటువంటి బెలూన్ తయారు చేశాడు సాధారణంగా కారులో బెలూన్ ఉంటుంది సీట్ బెల్ట్ కట్టుకొని కూర్చుంటే ఏదైనా కారు దేనికైనా గుద్దుకున్నా వేరేదైనా వచ్చి కారును గుద్దుకున్నా ప్రమాదం జరిగితే వెంటనే ఒక సెకండ్స్ లోపల ఈ బెలూన్ ఉబ్బిపోద్ది బెలూన్ ఉబ్బటం వల్ల మనిషి శరీరం ఎదురుగా వెళ్ళి ఉన్నటువంటి యంత్రభాగాన్ని గుద్దుకోకుండా బెలూన్కి తగులుద్దు అన్నమాట కాబట్టి ప్రాణం కాపాడబడుతుంది సేఫ్టీ రక్షణ అట్లాగే అతనికి ఆలోచన ఏమొచ్చిందంటే అలాగే సైకిల్ మీద నుంచి పడినప్పుడు కూడా తలకాయ కింద తగిలితే ప్రమాదం జరుగుతుంది కదా ప్రాణాలు పోతున్నాయి కదా దాన్ని ఎందుకు కనిపెట్టకూడదు అని పాఠశాల విద్యార్థి వాళ్ళ ఉపాధ్యాయులకు ఆలోచించి వాళ్లతో సంప్రదించి కొన్ని ప్రయత్నాలు చేసి అవి ఫెయిల్ అయిన తర్వాత కూడా చివరికి సాధించాడు ఇది దేశ స్థాయిలో ఒక నూతన ఆవిష్కరణ తక్కువ ఖర్చుతో ప్రాణాలను కాపాడుకోవచ్చు ఆలోచన అతనికి వచ్చింది అతను చేయగలిగాడు ఇట్లాంటి ఎన్నో ఆవిష్కరణలు మనం రోజు చూస్తూ ఉంటాం పొలంలో కూలీలు మందు పని పనులు చేయడానికి అంతగా దొరకటం లేదు అందుకని ఉన్నటువంటి వాహనాన్ని వ్యవసాయ పనులు కూడా చేయటానికి భారీగా ఉండేటటువంటి ట్రాక్టర్లు అవి ఉంటాయి కానీ చిన్నది అతను కొన్నటువంటి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలలో వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా మోటార్ సైకిల్ని బైక్ని కూడా ఉపయోగిస్తున్నారు ఇట్లాంటి ఇన్నోవేషన్స్ మనం రోజు చూస్తూ ఉంటే పురుగు మందులు డ్రోన్స్ ఇట్లా కోఆపరేటివ్ పద్ధతిలో చేసుకోవడానికి వీలుగా కొన్ని ఇట్లాంటి ఇన్నోవేషన్స్ అనేటటువంటి కొత్తవి వస్తూ ఉన్నాయి ఆ ఇన్నోవేటివ్ బ్రెయిన్ ఆలోచించాలి ఇది సాధ్యం కాదు అనొద్దు అనుకోవద్దు ఆలోచించి చూడండి కొన్నిసార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు ఈ సృజనాత్మక శక్తి ఇన్నోవేషన్ అనేటటువంటిది కొత్తది కనుక్కోవాలి అనేటటువంటి శక్తి ఒక నైపుణ్యం తర్వాత ఇంటర్వ్యూ పరిచయం నువ్వు ఒక ఉద్యోగంలో చేరినప్పటికీ తర్వాత ఇంకా మంచి ఉద్యోగానికి ఇంకా మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూల్లో వెళ్తూ ఉంటావు నీకంటే ఇప్పుడు పనిచేసిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తారు ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కంపెనీకి నువ్వు వెళ్తావు ఇంటర్వ్యూకి పిలుస్తారని బయోడేటా చూసేవాళ్ళు ఇంటర్వ్యూలో నువ్వు ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తావు ఎదుర్కొంటావు నిబ్రంగా ఉన్నావా నిబ్రంగా కూర్చున్నావా లేకపోతే కాళ్ళు అరికాళ్ళు నేల మీద కొడుతూ మోకాళ్ళు కదులుతూ గుటకలు మింగుతూ ఉన్నావా ఇవన్నీ కూడా దేనికంటే నర్వస్నెస్కి నువ్వు ఒత్తిడికి గురి అయి నువ్వు ఫ్రీగా లేవు పది సంవత్సరాల సర్వీస్ ఉందని చెప్తున్నావు ఇన్ని కంపెనీల్లో పనిచేసానని చెప్తున్నావు కానీ ఇక్కడ కొత్త మనుషులు నలుగురు కూర్చొని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు నర్వస్గా ఫీల్ అవుతున్నావు అంటే అది మంచి సంకేతం కాదు ఇంకా ఈ చాలా ఇంటర్వ్యూలో ప్రాథమిక స్థాయిలో వాళ్ళు ఇంగ్లీష్లో అడిగితే చెప్పలేకపోవడం కానీ నువ్వేం చేస్తావంటే ఏదో అర్థం పర్థం లేని చెప్పడం కానీ నేను ఇక్కడ బయోడేటాలో రాసి పంపుతారు ఈ మధ్య మన కుర్రవాళ్ళు చేస్తున్నారు మీ హాబీస్ ఏంటి అంటే బుక్ రీడింగ్ అని రాస్తారు అది ఒకళ్ళని చూసి ఇంకొకరు రాస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని వాళ్ళు ఏమడుగుతారంటే వెరీ గుడ్ బుక్ రీడింగ్ హాబీ అనమాట మీరు ఈ మధ్య చదివినటువంటి పుస్తకం ఏది దేన్ని గురించి ఆయన చెప్తారా తెల్లముఖం చదివితేగా ఏదో బుక్ రీడింగ్ అంటే ఏం అడగర్లే అనుకుంటాడు పోనీ ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరంలోనైనా మీరు ఇంతవరకు చదివిన పుస్తకంలో మీకు నచ్చిన పుస్తకం ఏది ఏముంది చదివితేగా ఏదో చెప్పచ్చు అక్కడ ఓకే వాళ్ళు ఒకటి రెండు ప్రశ్నలు లేసి ఇది మాత్రం ఊరిక నింపేశాడు ఇతను పుస్తకాలు చదివే అలవాటు లేదు న్యూస్ పేపర్ రీడింగ్ ఇవాళ వార్తను ఈ నెల రోజుల్లో నీకు మంచి వార్త అనుకున్నది ఏది పెద్ద వార్త ఏది అని అడిగితే పేపర్ చదివేవాళ్ళు అయితే చెప్తారు కానీ సినిమాల గురించి స్పోర్ట్స్ గురించి బాగా చెప్పగలరు అట్లా కాకుండా ఇంటర్వ్యూ అంటే ఈ ఇంటర్వ్యూలో నిబ్బరంగా చెప్పగలగటం యథార్థం చెప్పగలగాలి నువ్వు అబద్ధం చెప్పావు అంటే నీకు అక్కడే దొరికిపోతావు అనువు ఇంకో తర్వాత ప్రశ్న వేస్తే జవాబు చెప్పలేవు వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఓకే అయిపోయింది డెప్త్ అని చెప్పేసి ఆ ప్రశ్నని ఇంకా లోపలికి వెళ్ళారు చెప్తుంటే అడుగుతుంటారు ఓ ఆసక్తిగా ఇంకా ఓకే ఇంకా డెప్త్ ఎక్కడ ఎంతవరకు లోతుందని పరిశీలిస్తూ ఉంటారనమాట ఇది ఒకటి తర్వాత ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు వ్యక్తిగతంగా ఒక ఉద్యోగిలాగా నువ్వు ఒక పర్యవేక్షకుడివి సూపర్వైజర్వి నీ కింద నీ టీం మెంబర్స్ అందరూ ఉంటారు నీతో కలిసి పనిచేస్తారు ఇప్పుడు నీ కింద పదం కూడా వాడటంలా నీతో కలిసి ఒక బృందం ఉంది వాళ్ళతోని సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి నిన్న అతను జ్వరం వచ్చింది రాలేనని సెలవు పెట్టాడు నువ్వు శాంక్షన్ చేసావు ఇవాళ వచ్చాడు అతను రాగానే ముందు హలో మిస్టర్ రామ్ హౌ ఆర్ యూ తగ్గిందా ఆర్ యూ ఆల్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్యారీ ఆన్ అని అది ఉద్యోగరీత్యా అడగాల్సిన అవసరం లేదు కానీ ఒక తోటి మనిషి చెప్పినట్లు పలకరించుతూ ఫ్రెండ్లీనెస్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వ్యక్తిగత అతను పుట్టినరోజు అని తెలిసిందనుకోండి రాగానే గ్రీట్ చేయటం వాళ్ళ అబ్బాయి పుట్టాడంటే ఇట్లా ఆ అకేషన్స్లో పాల్పంచుకోవటం ఇది వ్యక్తిగత సంబంధాలు ఎవరో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్ చేయటము లేకపోతే మెసేజ్ పంపించటము ఇట్లా రిలేషన్స్ మెయింటైన్ చేయటం అవసరం ఇది కూడా ఒక మృదు నైపుణ్యమే తర్వాత సంస్కృతి అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మతానికి సంబంధించినటువంటి న్ వాళ్ళు కానీ జీవించేటటువంటి విధానమే కల్చర్ అంటారు సంస్కృతి ఇది ఒక మనిషిని చూడగానే నువ్వు ఆ వేషాన్ని బట్టి పై అలంకరణలను బట్టి ఏ మతం అని చెప్పగలుగుతున్నావు ఎందుకంటే ఆ మతం వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఆచారాలను పాటిస్తూ ఉంటారు ఇక్కడ దీనికి ఆ కల్చరల్ కాంపిటేటివ్నెస్ కాంపిటెన్స్ అంటే ఉద్యోగానికి వచ్చాం మన బ్రతుకు తెరి కోసం ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఆ లంచ్ అవర్లో అందరం కలిసి ఒక చోటు ఫోన్ చేస్తూ ఉంటాం ఆ భోజన పదార్థాల్లో వాటిల్లో నీకు వాళ్ళకి చాలా తేడా ఉండవచ్చు నీకు అసలు ఎంత మాత్రం ఇష్టం లేనటువంటి పదార్థాలు వాళ్ళు తీసుకోవచ్చు నువ్వు అక్కడ ముఖం మార్చుకొని ఉండం ఏమీ లేకుండా వాళ్ళతో కలిసి ఉండగలగాలి అది వాళ్ళ ఆచారం వాళ్ళ సంస్కృతి ఆ సంస్కృతిలో భాగం వాళ్ళ పండుగ హోలీ పండుగ చేసుకుంటున్నారు నీకు నీ మతానికి ఆ హోలీ పండుగ లేకపోవచ్చు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్వీట్ తెచ్చిస్తే సంతోషంగా స్వీకరించగలగాలి అది మతానికి విరుద్ధము నేను తీసుకోకూడదు అనుకుంటే సున్నితంగా తిరస్కరించగలగాలి ఇది ఇవాళ ఈ అవసరానికి చాలా ప్రాధాన్యత పెరిగింది అది విజయవంతంగా ఉంది కాబట్టే అమెరికాలో ఇన్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు వచ్చి అక్కడ కలిసి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు అది మీరు ఎంత బాగా చేస్తే మీరు అంతగా రాణిస్తారనమాట ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రధానమైనటువంటివి ఇన్నోవేషన్ నూతన ఆవిష్కరణలు ఇంటర్వ్యూ పరిచయం ఇంటర్వ్యూకి హాజరవడం ఎట్లా సన్నద్ధం అవడం జవాబులు చెప్పడం తర్వాత వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఇంకా వ్యక్తుల యొక్క సంస్కృతి మధ్య నువ్వు కలిసిమెలిసి ఉద్యోగం చేయటం కానీ ఉండగలగటం కానీ ఇది ఒకటి ఈ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఎప్పుడోకప్పుడు అవసరమైనయే తరచుగా అవసరమయ్యేటటువంటివి వీటిని గమనిస్తూ ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే అయ్యారో మీరు ఈ టైప్స్ వల్ల ఓ ఇది ఇక్కడ చెప్పినటువంటిది ఇది కల్చరల్ డిఫరెన్స్ అంటే ఇది అనేటటువంటి విషయం మీకు తెలుస్తుంది మిగతా తర్వాత టైప్స్లో మిగతా కొన్ని మృదు నైపుణ్యాలను తెలుసుకుందాం నమస్కారం